త్యాగధనుల దీక్షాం డెబ్బై ఏళ్ల సందర్భంగా స్వాతంత్ర సమర ప్రతివాద భయంకరాచారి గారి ప్రసంగం ఇప్పుడు వెళ్తారు స్వాతంత్ర సప్తీ త్యాగనుల దీక్షాఫలం ప్రతివాద భయం గారి జ్ఞాపకాలు melukonu mi me sujana mitruda melukonu ni me tasyari truda melukonu ayya matta melukonu vedukanu vyatiyasaayanu vegu sukka kolichanadigo vedukanu यातीयतायनुवे कुत्क पोडी चले दिबो उडी वंजे मातरम बनु कुपुतमुल रचें मत्ता मेनुको मत्ता मेनुको मत्ता मेनुको నేను స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి తయారు తీసేది ఒక హృదయం దయనీయమైన సంఘటన హిమాలయ ప్రాంతాల మీద నేను పాదుచార్య ప్రయాణం చేశాను ఆ సమయంలో దేవిపాడనే చిన్న గ్రామం చేరుకున్నా అక్కడ ఆతిథ్యం ఇచ్చిన పది సంవత్సరాల పాతిక ఉలవల పప్పుతో అన్నం పెట్టింది ఆ తిండి మనకి కూడా తినవు అటు తిండిని నా దహితులు తినటం నా దేశాన్ని కొల్లగొట్టే దేశాలు వెన్న రొట్టే తింటామా అన్న ఆవేదన ప్రారంభమై మన దేశంలో దరిద్రం నిర్మూలించబడాలి అనేటువంటి ఆకాంక్ష తీవ్రమైంది దానికి తోడు లాహోర్ కాంగ్రెస్ నెహ్రూ ఉపన్యాసం గాంధీ గారి స్వాతంత్ర తీర్మానం నన్ను తేజపర్చాయి మీరు పాల్గొన్న ఉద్యమాల్లో ప్రముఖమని మీకు అనిపించే సంఘటనలు కానీ జ్ఞాపకాలు కానీ చెప్తారా మొదటి రోజు పాల్గొన్నదేమో కుసత్యాగ్రహం కుసత్యాగ్రహం నేను ఉప్పుగొలపై దాడి చేయాలని చెప్పేవాడిని సముద్ర నీళ్ళతో ఉప్పు చేయడం వల్ల ప్రభుత్వం ఏమి పట్టించుకోదని నా వాదన కానీ కాకినాడలోని తర్వాత నాయకులు అందుకు ఒప్పుకోలేదు పోలీసులు దుపాకులు కలిసి చంపుతారని వారి భయం లేకపోతే చట్టం ధిక్కరించిన వారిని ముద్దు నా సమాధానం గాంధీజీ దర్శన కొఠారులపై దాడి చేస్తానున్నప్పుడే ఆయన్ని ప్రభుత్వం అరెస్ట్ చేసింది కాకినాడ దగ్గర ఉండేటువంటి గుర్జనా పలిసాల నేను కొద్దిమంది అంచెలతో దాడి జరిపాను అప్పుడు వేదాంత వెంకటృష్ణ గారి కుమారుడు నిత్యానంద్ పోలీసులు కర్రతో బాధి బొర్రె బద్దల కొట్టారు నాకు తెలియదు ఎక్కువ పోలీసులు జనంపై విరి చేశారు ఇది మర్చిపోని సంఘటన తర్వాత హాస్పిటల్లో చేరటం తెల్లవారుతుండగానే కేసు విచారణ జరిపి రెండు సంవత్సరాలు చవేసి రాయమండ్రి జైలుకు పంపడం జరిగాయి బాంబు కేసు రోజుల్లో పోలీసులు నన్ను అరెస్ట్ చేయటకు కృష్ణా జిల్లాలోని అమరావతి దగ్గర ఉన్న వైగుండ పదం మరొక సంఘటన నేను పెద్దవాళ్ళ నుండి వైకుంఠపురం లాంచీ మీద చేరిన రహస్యమని తెలుసుకున్న పోలీసులు లారీలపై అమరావతి చేరారు అక్కడ నుండి లాంచీల మీద వైకుంఠపురంలో దిగి కొండ ఎక్కువ కొందరు చేలో కొందరు ఊరిని ముట్టి ఒక వర్గం వారు పోలీసు ఒక వర్గం వారు పోలీసు ఆఫీసర్లతో ఊరుదానికి వచ్చారు నేను మా పక్క ఇంటి దాటి దాని ప్రక్కన ఉన్న చెడ్డిలో ప్రవేశించి గోడకు నిచ్చని వేసుకుని అవసరమైతే విజయానికి దూకి తప్పించుకుని పోవటకు సిద్ధంగా కూర్చున్నాను పోలీసులు రాత్రి పది గంటల వరకు అంతా కాలించి కొంతమందిని ఊర్లో దిగబెట్టి కృష్ణావతి రోడ్డుకు ఆఫీసర్లతో వెళ్ళిపోయారు తర్వాత నేను రైతు వలే బట్ట ఎగగట్టి పెట్టుకొని చుట్ట అంటించి చేతుల్లో చెంబు కర్ర పట్టుకొని పోలీసుల మధ్య నుండే తెలలోకి నడిచిపోయాను రాత్రి అంతా చీలకట్ల మీద వర్షంలోనే కోణిగుడ్డ కప్పుకొని కలక్షేపంచేశా తర్వాత పోలీసులు అన్ని రోడ్లు కాపలాకాస్తున్నారని పొలవ వారిని బెదిరిస్తున్నారని తెలుసుకొని కంగేలు దాడుతూ చేలగడ్డ నెలక సాగించాం ఒక అరిజీనుడు ఒక బ్రాహ్మణుడు నాకు అండగా వచ్చారు రాత్రి దుమ్మ దూరపడ్డాం ఒంటి నిండా బురద కాళ్ళు చేతుల్లో విరిగాయి ఎలాగైతే నేను రాత్రి నడిచి ఉదయానికి కృష్ణాకనాలు చేరుకున్నా దేశాన్ని జయించిన అలగ్జంటలకు ఎంత వచ్చిందో నాకు తెలియదు కానీ ఆ రోజున మాత్రం పోలీసు పటాలమని తప్పించుకొని స్వాగజ్ఞానకు మాత్రం నాకు గర్వం వచ్చింది తర్వాత తెలిసింది నన్ను రివాల్వర్ రేంజ్ లో కానీ రైపుల్ రేంజ్ లో కానీ కలిసి సంప్రవేయమని ప్రభుత్వం వారు ఆదరించారు తీవ్రవాదులు కావడానికి కారణం ఏమిటంటారు నేను తీవ్రవాదిని అనుకోను కర్మవాదిని అనుకుంటాను ఎట్లాగైతేనే గీతారహస్యం అల్లూ సీతారామరాజు గారి బ్రిటిష్ ప్రభుత్వంతో తీవ్రంగా జరిపిన పోరాటం తర్వాత భగత్ సింగ్ కార్యక్రమాలు ఆ ప్రముఖుల ఇవన్నీ నాలో విప్లవ్యాలు నిరేకించాయి బాలపల్లి కలుపులు తక్షణ కార్యక్రమానికి దోహదం చేశాయి వీటి పరిణామమే కాకినాడ బాంబకేష్ అప్పుడు ప్రభుత్వం నన్ను పద్నాలుగు సంవత్సరాలు క్షేదించి ఎంతమంది పంపించారు చెప్తే మాత్రం సంతోషిస్తారు విషయం ఏమిటి అంటే దేశానికి క్షీడపులు లాగా పోలీస్ ఆఫీసర్లను తొదము చేసిన ద్వారా దేశంలో ఉండేటువంటి యువకులకు ఉత్సాహం కల్పించాలన్నదే దాంట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం నాకు మట్టి మాత్రం పద్నాలుగు సంవత్సరాలు చిచ్చ వేశారు ఆ విషయం అలా ఉందండి తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే యుద్ధం ప్రారంభం అవగానే పంతొమ్మిది నలభైలో డిటెన్షన్ కింద దారి చేసి రెండు సంవత్సరాలు రాయవేలు పెట్టారు అక్కడ నిరసన కారణంగా నేను నెత్తులు బంత్ చేసుకోవడంతో విద్యపెట్టి గుంటూరులో విటన్ చేశారు తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ ఘట్టం అప్పుడే నేతాజీని కలుసుకుంటూ బర్మాసత్తులను దాటి వెళ్ళిపోవడం నేను నిశ్చయించుకున్నాను ఆ సందర్భంలో కలకత్తా కార్పొరేషన్ ఉద్యోగి శ్రీ జ్ఞానాంజన్ నియోగి నన్ను కామినొమికు అప్పగించారు ఎలాగో గోల్పాలా చేరుకున్నా అక్కడ నుండి పడవపై ప్రయాణం మిలిటరీ పోలీసులు మిలిటరీ ఆఫీసర్లు సీరియల్ తో నిండి ఉంది ఆడ నేను మిలిటరీ ఆఫీసర్ డ్రెస్ లో ఉన్నాను ఏదో విధంగా మిలిటరీ పోలీసును తప్పించుకుంటూ అక్కడ ఉన్న క్యాంటీన్ లో చా తాగుతూ ఇటు అటు పడవపై తిరిగి మెల్లగా దత్తుగారి కేబిల్లో ప్రవేశించారు ఆయన నన్ను పైబర్స్ లో పడుకోమన్నాడు పోలీసులు వచ్చి ఆయన టికెట్ను చూసి వెళ్ళిపోయారు నాకున్నది టికెట్ మిలిటరీ ఆఫీసు ఉండవలసింది వారెంట్ అప్పుడు నేను దొరికితే సుభాగీ ఆహ్వానమే క్విట్ ఇండియా మూమెంట్లోనేమో నేను డోంట్ బిట్రే లీగ్ అనే ఒక పార్టీని స్లాపించి దాని ద్వారా కార్యకలాపాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పెట్టుకున్నాం డోంట్ బిట్రే అనేటువంటి ఒక పేపర్ని కూడా ఏర్పాటు చేసాం దాని ద్వారా నేమంలో ఉండేటువంటి విప్లవకారులందరినీ ఏకీపచేటం ఒకటి రెండోది ఏమిటి అంటే బ్రిటిష్ వాళ్ళలో ఒక బీదహాని కలిగించడం అనేది పోలీసులు కాల్పులు జరపడా చాలా సీరియస్ గాను గంభీరంగా ఉంటుంది చాలా ప్రాణహాన్ని వాటిని చేశాయని అని అంటుంటారు ఈ సమయంలో అన్ని చోట్ల అరెస్టులు జరుగుతుంటే తూర్పు దేలాల్లో మట్టు చాలామందికి దెబ్బలు తగిలాయిమద్ సుబ్బణ్యం గారికి నానం భీమరాజుకి వెన్నీ సత్యనారాయణ గారికి వీళ్ళని చిత కొట్టించారు రక్తం ప్యారెట్గా కొట్టారు సరే సామూహికాన్ని కాక ఇంట్లో కొట్టినప్పుడేమో నెత్తులు కార్యింది ఆయన స్ఫురతెప్పి పడిపోయినప్పుడు డబ్బులు దుబ్బారో ఆయన తల మీద కాటు కాలు పెట్టి ఈటట్టు తొలించాలని చెప్పేసి ఈ వార్త విధానం ఇది నేను లాహోర్లో ఉండగా అలహాబాద్లో ఉండగా తెలిసింది అక్కడి నుంచి నేను అండర్గా ఉండే అయి ఏ విధంగానైతే దేశంలో ఈ లరేగిందో పోలీసు నుంచి బీభత్సం ఏర్పడిందో అటువంటి విభత్తాన్ని పోగొట్టాలని చెప్పేసి ఒకటి యువకుల్లో ఎక్కువ ఉద్రేకాన్ని కలిగించాలని ఒకటి ఏ విధంగానైనా సరే తెల్లవాలని ఇదైతే దిగేటి పద్ధతిలో లేకపోతే సాయుధ కులం ద్వారా దేశం నుంచి వెళ్లగొట్టాలనే నిశ్చయంతో ఈ కార్యక్రమాలను సాగిస్తాం ఇంకా తీవ్రవాదులు వాళ్ళు మీరు కలుసుకున్న తీవ్రవాదుల గురించి వాళ్ళ గురించి అని చెప్తారాహోల్ కాంగ్రెస్ కి పంతొమ్మిది సంవత్సరంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి కొంతమంది స్టూడెంట్స్ని కలుపుతున్నాను ఎస్టీ కళాశాలలోనూ డిఏవి కళాశాలలోనూ ప్రకటిన కళాశాలలోనూ స్టూడెంట్స్ ఉండేవారు వాళ్ళతో వాళ్ళకి అతిథిగా ఉండి భగత్ సింగ్ ఏమో కాంగ్రెస్ని చంపడం చంపిన ప్రదేశాలు చూపించడం మొదలైనవన్నీ చూసుకుని అక్కడ ఉండేటువంటి డీటెయిల్స్ కొంత తీసుకొచ్చి విశాఖపట్నం నేను చదువుకుంటున్నప్పుడు మన లక్కి తీసుకొచ్చాను అక్కడి నుంచి మూమెంట్ డెవలప్ అయిందే కానీ ప్రత్యక్షంగా వాళ్ళ వల్ల మనకి మూమెంట్ రావడం కానీ వాళ్ళ యొక్క బాంబులు ఇక్కడ రావడం కానీ అవే జరగలేదు ఆ కాలంలో పాల్గొన్నటువంటి యువకులైనటువంటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న యువకులు వాళ్ళు వాళ్ళ ఆలోచన రీతులు అవి ఎలా ఉండేవంటారు గాంధీ గారిని ఎన్నడూ కూడా వారి కృందీకరించలేదు గాంధీ గారి యొక్క నాయకత్వం శిరోధార్యమై ఉంది అయినప్పటికీ గాంధీ యొక్క అనుచరులందరూ కూడా జైలులో ఉన్నప్పుడు పోలీసులు వీరవిహారం చేస్తున్నప్పుడు పోలీసుల యొక్క దౌర్జన్యాన్ని అరిగట్టడానికి ఏదో విధంగా ఆత్మార్పణ కావాల్సి ఉంటుందనేటువంటి భావం వీళ్ళలో కలిగింది ఆ భావం ద్వారా ప్రజల్లో ఉండేటువంటి భీతాహాన్ని పోగొట్టి ప్రజల్లో ఉత్సాహాన్ని చైతన్యాన్ని కలిగించాలని చెప్పేసేసి ఈ ప్రయత్నం చేశారే గాంధీ గారిని కాదని చెప్పి ప్రయత్నం చేయలేదు వరకు తర్వాత ఈ నలభై రెండు జరిగినటువంటి దేశంలో వచ్చినటువంటి మార్పుల దృష్ట్యా ప్రజల్లోనూ అంటే ఈ స్వాతంత్రంలో పాల్గొన్న యువకుల్లో వాళ్ళు అభిప్రాయాలు దృక్పథాలు ఏమైనా ఈ మాత్రం అండమాన్లో జరిగింది అండమాను లో నిరంజన్ సేను సతీష్ ప్రకాష్ మొదలైన వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ నాయకులు పెద్ద నాయకులు వాళ్ళు ఇక్కడ ఏమో పి చరజీ అని చెప్పేసి పి భట్టాచార్య అని చెప్పేసి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాడు ఏదో కోర్టు వడ్ తోటి అక్కడ వాళ్ళతో సమర్పణలు జరిగాయి విషయం ఏమిటి అంటే పెద్దతనాన్ని పోగొట్టాలి అన్నటువంటిది ముఖ్యమైన భాష అని చెప్పి నేను ఒప్పుకున్నాను అటువంటి పెద్దతనం ఏమో ఇంటర్నేషనల్గా ఉంది కనుక పేద పేదవాళ్ళనేటువంటి వర్కర్స్ అంతా కూడా ఇంటర్నేషనల్గా ఆర్గనైజ్ కావాలనేటువంటి విషయం కూడా లాజికల్ గా బాగానే ఉంది కానీ అది ఏ థర్ట్ ఇంటర్నేషనల్కే ఎందుకు చెందాలి అనేటువంటి నా వాదన మాత్రం వలస ఎప్పుడు ఉంటూనే ఉండేది నా దేశంలో ఉండేటువంటి ప్రయత్నాన్ని పోగొట్టడానికి నా దేశంలో ఉండేటువంటి కండిషన్స్ నా దేశంలో ఉండేటువంటి జనాభా నా దేశంలో ఉండేటువంటి పని పని పరికరాలు యూపే నుంచి రష్యా నుంచి కానీ ఇటు నుంచి కానీ ఇటు నుంచి కానీ సృష్టి చేసుకోవడం మనకి సాధ్యం కాదు మన దేశంలో అయ్యో వంతు జన ప్రపంచ జనాభా ఉన్నారు వీళ్ళందరినీ సమ్మకట్టుకుని వీళ్ళకందరికి తగినటువంటి ఉద్దేశాన్ని కలిగించి వీళ్ళకి తినేందుకు తిండి కట్టేందుకు బట్ట ఉండేది కంపౌండేది చూసుకోవటమే పెద్ద నా వాదన గా ఉండేది అక్కడ మరి నేతాజీ బోసు ఏదో విప్లవ ఉద్యమం ద్వారా శ్వాస సంపాదించాలని చూశారు కదా మరి దీనికి దానికి క్లాష్ రాలేదు నేతాజీ బోస్ యొక్క ఉద్దేశాలు ఉన్నాయే కేవలం భారతదేశ గణ్యమైన ఉద్దేశాలే మరి ఇతర దేశాల సహాయం పొందడం మరి మీకు ఇష్టం లేదన్నారు కదా సహాయం పొందడం లేకోవడం కాదు వాళ్ళ ఆదర్శాలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు మాకు అక్కర్లేదు వాళ్ళ అంగబలం అర్థ బలం కావాలి వాళ్ళ ఆశీర్వచనం కావాలి వాళ్ళ యొక్క చేతి ఆహూట కావాలి అంతేకాని వాళ్ళ అభిప్రాయాల ప్రకారంగా వాళ్ళ దేశంలో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఆ విధంగానే మనం పోగొడదాం మన తీసుకుందాం అనుకోవటం నేను అంటాను అది మరి కాదన్న సుభాష్ చంద్రబోస్ దేశం కూడా మీ మీద చాలా చోట్ల నిఘా వేశారని అది చెప్తూ ఉంటారు కదా మిమ్మల్ని షూట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు కదా దాని గురించి ఆయన ఇంకా వివరాలు చెప్తారా ఇది క్విక్ ఇండియా మూమెంట్ లోనే జరిగింది నేనేమో నేతాజీని కలుసుకోవటానికి బర్ణిపోదాం అని చెప్పేసి అనుకున్నామని చెప్పాను కదా ఆ సమయంలో నాకు సిల్చర్ వెళ్ళాను సిల్చర్ నుంచి ఏమో ఇంపాల్ దాకా తీసుకెడతా అన్నారు ఇంపాల్ వస్తున్నాను తాము తీసుకెళ్ళండి తాము నుంచి ఏమో నో మెన్స్ లేమో టెన్ మినిట్స్ ఉంటుంది అక్కడ వాళ్ళు కలిసా వీళ్ళు కలిసా సిద్ధంగా ఉంటాను అంతే కానీ ఇంఫాల్లో పడితే నిష్కారం తప్పేస్తారు ఇంపాల్ వద్దని చెప్పి చెప్పేశాను ఆ సమయంలో మళ్ళీ వెనకొచ్చేద్దాం అనుకున్న పరిస్థితుల్లో సిటిక్యూర్ ప్లాట్ఫార్మ్ మీద అంతా అంధకారం బ్లాక్అవుట్ హోల్ ప్లేస్ అంతా కూడా మిలిటరీ చేతుల్లో ఉంది అప్పుడు ఇద్దరు మిలిటరీ ఆఫీసర్లు నా సామాన్య స్ట్రాటజ్ వేసుకుంటూ వచ్చారు ఆ రోజులో రూల్ ఏమిటంటే ఎనీ ఆఫీసర్ నాట్ లోయర్ నాట్ లోయర్ మీ ర్యాంక్ ఆఫ్ ఏ జూనియర్ ఆఫీసర్ కను షూట్ ఇబ్బంది సస్పిస్తాను అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏమో నేను దూరంగా పోతే సామాన్లు వెతికేస్తారు మనిషి పట్టేస్తారు నేనేం చెయ్యాలి అని బాగా ఆలోచించాను ఒకసారి ఖచ్చితంగా బుద్ధి ముట్టింది నాకు ఇప్పుడు సాగులు వేదు రాహులో రోడ్డుగా సాగులు వేదు అనుకున్నాను చిన్నగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయాను వాడు మొహమ్మది మొహమ్మీ వేవు అన్నాను వాళ్ళు తెల్లబోయి చూశారు నాకు మిలిటరీ హ్యాటు మిలిటరీ డ్రెస్లో ఉన్నామని According to this project,mile said goodnight, goodnight, i think this is a digital Forgive for that you project. But at this time, everyone puns at the wi-fi. So, when we knew the eve of Chitgangang, there was a lot of hate humans, we all used then by the guam- vehement of our cousins to do these children, they let him know what to do, and later our cattle police cam. They were struck in the fo �. They bet the cops, పంపిస్తే ఏమని పంపించాడు మిమ్మల్ని దస్తే నమ్మదు ఆవిడ ఎవరు లేకుండా ఉండి ఒక ముఖ చెప్పండి ఏమిటి అంటే చిత్తగా ఆటోమేట్ కేసుల్లో డిఫెన్స్గా ఉంటున్నప్పుడు డిఫెన్స్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఈ ఇందుమతి అనేటువంటి ఆవిడ నా నేను ఉండేటువంటి రూములోకి వచ్చింది పైన కలెక్టర్ ఉన్నాడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏమో సంద అడుగుతానండి అంటే నువ్వు మరి ఆడపిల్లావు కదా వాడు ఏమన్నా దూతులుగా ఉంటే ఏం చేస్తావంటే జోలవర్ తీసు చూపించి చేసే ఈ ఒక విషయం చెప్పు నీకు మాట్లాడి ముందు లేదా అని చెప్పాడు నేను చిటికంగాలో దిగేటప్పుడు కూడా ఫినీ జపాన్ వాళ్ళు చిటికంగాలో దిగాను అంత మిలిటరీ ఎక్కడా కలద్రానికి వీయలేదు మామూలు గడ్డి నుంచి వెళ్ళేవాళ్ళు ఏమో సివిల్ గడ్ని టికెట్ ఇచ్చేస్తున్నారు మిలిటరీ గేట్ నుంచి వెళ్లే వాళ్ళు ఏమో వారెంట్ నాకు వారెంట్ లేదు టికెట్ ఉంది మిలిటరీ గేట్ నుంచి వెళ్ళిపోయి ఆ టికెట్ ముక్కు మీద చేతిలో మొత్త కొట్టి లోపల చూసిపోయాను వాడు చదువుకొని తెలబోయారు ఈ లోపగా సామాజిస్తూ నేను ఆ ఇంటి ముందు ఈ ఇంటికి వెళ్ళిపోయాను అక్కడ ఆమె లేదు ఇంట్లో ఆమె తమ్ముడు ఎవరో ఉన్నాడు నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ఆమె కూర్చుని ఒక రాజబొమ్మలాగా తర పారా అండి ఇలాగా ఏమో గమని పంపగా వచ్చాను అన్నాను హా అండి మీకేమో కాకి రాశాత కదా అన్నాను హా అండి మీ తమ్ముడు నల్ల బొమ్మిచ్చేయనా తమ్ముడు నల్ల బండి తర్వాతనేమో ఆయన చెప్పమనే విషయం చెప్పాను స్ప్రింగ్ బొమ్మలు అక్కడ అయిపోయింది నువ్వు కూరీలు తినాల నువ్వు మాలచిపోయి ఉంటావు పడుకో అని అన్నీ నాకు పెట్టి నేను ఎందుకు వచ్చావంటే ఇలా సాంపన్న నాకు చూపించినట్టయితే కక్ష బజార్ విడిపోయే వరకు నాకు ఏర్పాటు చేయి కక్ష జపాన్ వాళ్ళ చేతిలో ఉండిపోయింది నేను కలుసుకోవడానికి వచ్చాను ఇక్కడికి ఈ ఒక ఐదు రూపాయలు వాళ్ళకి ఇస్తాను నేను పంపించి పంపించి సరే నువ్వు లోపల పడుకో తలం అని చెప్పేసి తలం వేసేసి దాన్ని విడిపోయి రెండు గంటలు భగవాన్ దా అప్పుడు నా పేరు భగవాన్ దాస్ భగవాన్ దాస్ ఈ సముద్ర ఒక దాదాపు వాడిని వెళ్ళనివ్వట్లేదు సాంపానమాడు దేవుడు ఎరువు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి విడిపోవాలి ఇక్కడికి కొత్త వాళ్ళు మా ఇంటికి వచ్చేది పోలీసు నేను మొత్తంగా కన్సల్ట్ చేస్తున్నటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ అడ్రస్ ఇచ్చారు అక్కడికి వెళ్ళాను ఆ వాళ్ళ యొక్క కంపెనీ వాళ్ళు ఏమో ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను సాయంత్రం ఇది దాకా కూర్చున్నాం వాళ్ళతో మాట్లాడి మెడల్ చేసేప్పటికే నువ్వు చాలా అదృష్టమవుతుంది ఇప్పటిదాకా చేయి కూర్చున్నాడు వింటోను ఎవరు అంటే భగవంత్ అసలు చెప్పాను ఎందుకంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ నాకేమో నువ్వు ఎక్స్పెండ్మెంట్ ఏమో అడ్రస్ వచ్చేసాయి ఏమో ఇక్కడేమో మేము ఇల్లు దిగ్గించేస్తున్నాం అసలు చెప్పాను దే విల్కమ్ ఎనీ టైమ్ ఇఫ్ యూఆర్ లక్కీ యూ లెస్కే ఇమీడియట్లీ వాక్అవుట్ అని చెప్పి ఒక ముస్లాంటి ఇచ్చింది ఆ ముస్లాన్ని సామాన్లు పెట్టి నువ్వు రైల్లో ఎక్కే వరకు నిడిచిపెట్టకు అన్నం పెడతావు టీ ఇస్తావు కాఫీ ఇస్తావు నువ్వు రైలు కదిలే వరకు ఇచ్చి పెట్టదండి శరీరం మళ్ళీ ఆ పతంగా దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఏమో నన్ను తీసుకుని రైలు కించి వాడు చివరి దానికి ఆ ముస్లాండ్ దగ్గర పెట్టుకుని చివరికి వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు పంపించుత్రుడీ mele kunuayya matta meleko vedukanu vyatiya sayenu vegu sukka podi chenadigo vedukanu vyatiya sayenu vegu sukka podi chenadigo తరం వను కుక్కుటముల రేలు మేలుకో మచ్చా మేలుకో స్వాతంత్ర సప్తీ త్యాగనుల దీక్షాఫలం తిరుకణ ప్రతివాద భయంకరాచారి గారి జ్ఞాపకాలు ఇంతవరకు మీరు విన్నారు